నేనన్నాను నేను జుట్టుగా చూడారు ఫిలాసఫీ చదవలేదండి కాబట్టి నేనేం అభిప్రాయం చెప్పి ఇదేం లేదు అని చెప్పేసి అన్నా అంటే మీరు ప్రశ్న తప్పించుకుంటున్నారు అంటే తప్పించుకోవట్లేదు నేను చదవలేదు చదవకుండా ఇప్పుడు మహాత్ముడు గురించి నేను ఇటు ఒట్లు చెప్పదలుచుకోలేదు అని చెప్పాను అయిపోయింది ఆ తర్వాత నాకే అనిపించింది వై నా మనం చదవచ్చు కదా ఏం చేసి పనే ఉంది భిక్ష పెడతారు నేనేం వ్యషాలు కొనుక్కురావాలా ఏమన్నా సో ఎవరో భిక్ష పెడతారు సమయానికి భోజనం పెడతారు మనం చేసి ఘనకార్యమే ఉంది వెళతూ వెళతడు కబుర్లు చెప్పి లోక వ్యవహారంలో తలమునుకలు అయ్యే బదులు పుస్తకం చూడవచ్చు కదా సో ఐ గాట్ హోల్డ్ ఆఫ్ కృష్ణమూర్తిస్ బుక్ సెకండ్ హ్యాండ్ బుక్ షాప్స్ ఉంటాయి అమెరికాలో ఇక్కడ దొరకవు అక్కడైతే పోటీ వివరణ అక్కడ ఆన్లైన్ సెకండ్ హ్యాండ్ బుక్ షాప్స్ ఉంటాయి ఆన్లైన్ అంటే మీ కంప్యూటర్ మీద మీరు చూడొచ్చు సో కృష్ణమూర్తి బుక్స్ అన్ని తెప్పించారు చదవడం ప్రారంభించారు గురువు యొక్క గురువు ఉండాలి అనే భావనను ఆయన తిరస్కరిస్తున్నట్టే కనపడింది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 ఆయన మనస్సు విప్పి చెప్తాడు చెప్తే నాకేమనిపించింది అంటే హీ డి నాట్ రిజెక్ట్ ఏ గురువు ఆల్ టుగెదర్ అని అనిపించింది ఆయన ఏమంటున్నాడంటే గురువు వేషం వేసుకుని జనాలను మోసం చేస్తున్నారు తప్పుదారి పట్టిస్తున్నారు స్పిరిచువల్ బ్లాక్ మెయిలింగ్ ఆ విధంగా సమాజాన్ని ఒక విశాలమైనటువంటి సమాజాన్ని తప్పుదారిని తీసుకెళ్లిపోయి వాళ్ళకి రాంగ్ వాల్యూస్ ని వాళ్ళ జేబులను కొల్లగొట్టేసుకున్నటువంటి ఈ గాడ్మెన్ చూస్తే అతనికి ఒక విరక్తి పుట్టే అలా మాట్లాడాడు కాబట్టి అతను ఏమంటాడంటే గురువు అనేవాడు ఎలా ఉండాలంటే కేవలము ఒక ఫ్రీడముని ఒక స్వాతంత్ర్యాన్ని భావస్వాతంత్ర్యం జ్ఞానంలో ఫ్రీడమ్ ఉంటుంది మీకు ఫ్రీడమ్ ఉంటుంది అజ్ఞానం ఇస్ బాండేజ్ నోయింగ్ ఇస్ ఫ్రీడమ్ సో ఫ్రీడమ్ని ఇచ్చేవాడు ఫ్రీడమ్ వైపు మనిషిని నడిపించేవాడు తను ఫ్రీగా ఉంటూ విద్యార్థులకి ఫ్రీడమ్ ని ఎవడైతే ఇస్తాడో అటువంటి గురువు అటువంటి గురువుని నేను వ్యతిరేకించట్లేదని చెప్తాడ కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే గురువు ఉండక్కర్లేదు లేడు అనే ఒక ఎక్స్ట్రీమ్ ధోరణి ఈ కల్ట్ ని గురువు చుట్టూ ఒక కల్ట్ నిర్మాణం చేసేటం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 అలా కాదు మేము వెండితో ఒకటి చేయించాలనుకుంటున్నాం అందుకే వెండితో ఏం పిచ్చేమైనా సందర్భం ఏమైనా ఉంది వెండితోటి పాదరక్షలు ఏముందండి పాదరక్షలు ఉన్నవి పాదాలకు దొరుకుని వినియోగించుకునే ఇంట్లో ఉండాలి కానీ వెండితో మేము ఏం చేసుకుంటాం అంటే మీకోసం కాదు మా కోసం మీకోసం వాన్ అంటే మేము ఆ వెండితో చేసినవి ఇంట్లో పెట్టుకుంటాం మీరు ఒకసారి కాలు పెట్టేస్తే ఇంకా తర్వాత ఇంట్లో పెట్టుకుంటాం నేను అడిగాను మీరు ఇంతవరకు నా క్లాసులు ఎన్ని అటెండ్ చేశారు అని అంటే ఇంతవరకు మీ క్లాసు మేము అటెండ్ చేయలేదు ఈ పైన అటెండ్ చేద్దాం అనుకుంటున్నారా ప్రస్తుతానికి ఇంకా ఆ ప్లాన్ ఏం లేదు మరి ఈ వెండి ఎందుకు వెళ్ళారండి అవతలకి చాలు చాలు అని చెప్పాను ఇగో ఇప్పుడు దీన్ని జిడ్డు కృష్ణమూర్తి ఖండించాడంటే తప్పేమో ఉందండి ఈ రకమైన దాంట్లోనూ అంటే గురువు అనే భావనని కూడా ఒక రిచువల్ కింద మీరు మార్చేసి ఒక్కరోజున ఆ వ్యక్తి మీకు పాఠం చెప్పింది లేదు మీరు ఆయన దగ్గర నేర్చుకున్నది ఏమీ లేదు ఆయనకు మీరు చెప్పులు ఇస్తూ ఉండడం దక్షిణలు ఇష్టం ఉండడం భోజనాలు పెడుతూ ఉండడం ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండడం తీర్థప్రసాదాలు ఇవ్వడం తప్పించి ఆయన చెప్పింది మీకు లేదు మీరు నేర్చుకున్నది లేదు ఈ రకంగా సమాజం అంతా నడిచిపోతుంటే చూసి ఒళ్ళు మండి కడుపు మండి ఆయన అన్నాడు ఆ మాట అంతేగాని యథార్థమైనటువంటి జ్ఞానబోధనే ఆయన నిరాకరించలేదు నా నేను స్పష్టంగా తెలుసుకున్నాను సంగతి చదివి తెలుసుకున్నాను నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను కాబట్టి మనం చేసేది ఏమిటంటే శంకరులు శాస్త్ర ఆచార్య అంటూ ఉంటారు ఆ మిడిల్ పాత్ తీసుకోవాలి పూర్తిగా ఆచార్యుని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు అలాగనే ఆచార్యుడిని పలకిలో కూర్చోబెట్టి మోస్తూ ఉండడం తర్వాత ఇంటికెళ్ళి పేకాటకుంటూ కూర్చోవడం అది అలాగే తప్పు శంకరులు ఎప్పుడు ఒక ఆచార్య అనే పదాన్ని వాడడం శాస్త్ర ఆచార్య ఆచార్యుడంటే మధ్యామాంసములు ఎముకలు కలిగిన వ్యక్తి కాదు ఆచార్యుడు ఇన్ఫాక్ట్ మీరు నేను ఒక వ్యక్తి నని మీరు అనుకుంటూ ఉన్నంత కాలము మీకు ఆచార్యుడు మరొక వ్యక్తిలో భాషిస్తాడు ఇంకా మీకు జ్ఞానం కలగడం తర్వాయే కనుక ఆచార్యుడు అంటే శాస్త్రమే ఆచార్య రూప ఇది సురేశ్వర ఆచార్యులు చెప్పారు ఈశ్వరో గురు రాత్మేతి మూర్తి భేద విభాగ్యనే వ్యోమవద్ వ్యాప్త దేహాయే దక్షిణాముక్తయ్యేడు మహాని ఈశ్వరుడు ఆచార్యుడు ఆత్మ సో ఎక్కడో ఉన్నాడు ఈశ్వరుడు అనుకున్నప్పుడు ఈశ్వరుడు ఆ ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకుందామని ఆచార్యుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఈశ్వరుడే ఆచార్యుడు అవుతాడు తీరా తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఈశ్వరుడు ఆచార్యుడు ఆత్మరూపంగా ఉంటారు ఆత్మ కంటే భిన్నంగా ఉందని ఉంటారు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 ఒకప్పుడు ఫ్రాంక్ గా చెప్తానికి మనసు ఒప్పదు ఎందుకంటే మనం ఫ్రాంక్ గా చెప్పిందంటే ఎవరికో అది కూర్చుకుంటుంది వెళ్ళి ఏదో ఇబ్బంది ఎవరిని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పం కానీ మళ్ళీ చెప్పడం కూడా అవుతూ ఉంటుంది బ్యాలెన్స్ బ్యాలెన్స్ కాదు ఓసారి లాగా ఓసారి కేవలము ఆచార్య గురువు అనేటువంటి దాన్ని రిచువల్ కింద మనం కన్వర్ట్ చేసేసి దాని స్పిరిట్ ఆఫ్ ది వర్డ్ ఈస్ డిస్ట్రాయిడ్ టోటల్లీ అది అన్యాయం అది శాస్త్ర ఆచార్య ఆచా ఈ శాస్త్రమును ఉపదేశం ఉపదేశం అనే మాట వచ్చింది ఉపదేశం చేయాలి ఆచార్యుడు ఉపదేశం చేయాలి ఆచార్యుడు ఏం చేస్తాడు శాస్త్రాన్ని పక్కన పెట్టేసి తనకు తోచిన కథ చెప్పుకుంటూ పోతు దట్ ఈస్ రాంగ్ ఇంకొకడు ఏం చేస్తాడు ఆచార్యుడు దేవద్ద చక్కగా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని చదివేసి ఆ పుస్తకాలు చదివేసి ఆ పడికట్టు పదాలన్నింటినీ పట్టేసుకుని ఉపన్యాసాన్ని అది కూడా యోగ్యమైన పద్ధతి కాదు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 ఆది శబ్దం చేత ఉపరతి ప్రితిక్ష శ్రద్ధ సమాధానము అనేవి గ్రహింపబడతాయి వరసది శమము అంటే మనోనిగ్రహము దమము అంటే ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహం అంటే ఎలా ఉంటుందో చెప్పంటారా ఊరికే తీరి కూర్చుని పిచ్చి పిచ్చి కోరికలను కల్పించుకుని వాటి వెనకాల పడుతూ ఉండడము తగదు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 ఎక్కువ ధనాన్ని సంపాదిస్తే వాడికి ఆ ధనంతో పాటుగా భయం కూడా నిర్మ సపోజ్ మీరు ఒక పరిమితమైన స్థాయిలో ధనాన్ని సంపాదించారనుకోండి అంటే అర్థమేంటి మీరు గీతాధ్యయనము ధర్మ ధర్మానుష్ఠానము ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మీరు కోట్ల కోట్లు సంపాదించడం కుదరదు ఏదో పరిమితంగా సంపాదించి మీరు అర్థమే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 ఇప్పుడు సపోజ్ ఆటో చేసుకుని ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి భయం ఏముందండి ఉదాహరణ సంచ్ వేసుకుంటారు మిగిలిన ఆటో చేసుకు వెళ్తారు సపోజ్ కారు సొంత కారు పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి డ్రైవర్ చెప్పిన టైంకి వస్తాడో రాడో అనే భయం ఉంటుంది ఏదో భయం లేరు ఏదో దృష్టార్థం చెప్పాను భయం ఉంటుంది అంతే సో ఈ విధంగా అంటే కారు పెట్టుకోవడం తప్ప నేను అంటలేదు చెప్తున్నా మీకు భయం అనేది ఎలా వస్తుందో చెప్తున్నా ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటండి ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటి భయమును మనస్సులో ఉండే భయానికి పరిష్కారం కనుగొనే ప్రయత్నము అంతే కదా ఇన్సూరెన్స్ అంటే ఇంక మరి భయం గురించి ఇంక వేరే మరి ఇన్ని భయాలు ఎక్కడి నుండి వచ్చాయి అంటే ఆ కామనలు భయములు అలాగ ఒకదాన్ని వన్ గ్రోస్ అప్ అది మీరు కామనలు పెంచుకుంటే భయాలు పెరుగుతాయి భయాలు పెరిగితే కామనలు పెరుగుతాయి కామనలు భయములు ఇగో ఈ విష సర్కిల్ నుంచి మనస్సుని క్లీనప్ చేసి పవిత్రంగా స్వచ్ఛంగా కామ్ గా సింపుల్ గా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి శమము దమము బాహ్యేంద్రియ నిగ్రహం దమం అంటే ఆహారేమో ఉండాలి మొన్న చర్చ ఒక టైం నేను ఆ కూర్చున్నా అంటే అక్కడ కూర్చుని భిక్ష పెట్టే ముందు మరి అరగంట సేపు చర్చ చేస్తే మరి కూర్చుని ఉండగా ఏం చేస్తాం అదేదో ఆ విలువైనా భిక్ష పెట్టి దక్షిణ చేతిలో పెడితే మా దాన్ని మేము పోతాం భిక్ష పెట్టడానికి ముందు హాఫ్ అన్ గ్యాప్ టైం అంటే విలువ ఉంటే కాసాం సో వాటెవర్ ఏమిటి చర్చ ఏమిటంటే డయాబెటీస్ ని ఎలాగ హ్యాండిల్ చేయాలి అంటే ఒక ఆయన చెప్పారు ఈ శ్లోకం ఒకటి ఉంది ఏమిటంటే గజానం భూతగణాధి సేవితం కపిత్ జంబూ ఫల సారభం సో కపిత్ జంబూ ఫల జంబూ ఫలం అంటే జామకాయ కపిత్ అంటే నేరేడు పండుగ జామకాయ అనుకున్నాను ఓకే థ్యాంక్ సో కపిత్ ఉంటే వెలక్కాయ్ ఆయనకి గణపతికి వెలక్కాయలోనూ జామ నేరేడు పళ్ళు చాలా ఇష్టము అని ఉంది ఈయనంటారు అది ఆయుర్వేద శాస్త్ర రహస్యం ఉంది దాంట్లోను ఈ రెండు తింటే డయాబెటీస్ రాదు కాబట్టి మనం డయాబెటీస్ పోగొట్టుకోవాలంటే ఈ రెండు జామ పళ్ళు నేరేడు పళ్ళు వెలగ పళ్ళు తింటూ ఉంటే డయాబెటీస్ రాదు అని ఒకటి చెప్పారు ఒక మహాత్ముడు చెప్పారు ఇంకో మహాత్ముడు అన్నారు గుజరాత్ సూరత్ దగ్గర ఒక క్రేపర ఒకటి ఉంది దానికి ఆ క్రీపర్ పేరు మధునాశిని అంతే కదా ఆ క్రీపర్ కి ఆకులు పళ్ళు ఫలాలు తింటుంటే ఆ పువ్వులు అవి తింటుంటే డయాబెటీస్ రాదు అని చెప్పారు ఎందుకు రాదు తెలుసునా దాని పేరు మధునాశిని కనుకరూప దానికి మధునాశిని వీడు పేరు పెట్టి అది తింటే డయాబెటీస్ రాదు అంటే కాదు అది డయాబెటీస్ రాకుండా చేసి లక్షణం దాంట్లో ఉంది కనుక దానికి మధునాశిని పేరు పెట్టేమో ఉండవు అలా అనాలి పోండి అలాగో అలా అన్నాడు అదే ఆయన చెప్పాడు ఈ రకంగా ఎవరికి తోచిన ఉపాయాలు మాకు నేను అన్ని వింటో అలాగే తపస్సు చేసుకుంటూ కూర్చున్నా నన్ను అడిగారు మీ అభిప్రాయం ఏమిటండి మీ అభిప్రాయం ఏమిటండే కాదు అదే దొంగ వేషాలు వేకు ఏమి కూర్చున్నావు ఏమిటో చెప్పు నువ్వు అని అడిగారు చివరి తెలియదు ఇలాగే వేషాలు వేకు చెప్పు అని పురోహిస్తే చెప్పారు రోజు నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ చేసి శుభ్రంగా ఆహార నియమం పాటిస్తూ కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ తగ్గించి గ్లైసమిక్ ఇండెక్స్ కొంచెం తెలుసుకుని గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలని అవాయిడ్ చేసుకో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తింటూ ఉంటే డయాబెటీస్ మీ జీవించున్నంతకాలం మీ దరిదాపునికి రాదు అని చెప్పాను ఈ లోపల భోజనానికి లేవండి అన్నారు లేచెం భోజనాలు దీని పేరే దామాము అంట లేకుండా ఇష్టం ఫుడ్ ఇష్టం వచ్చినట్లుగా ఇష్టం తర్వాత కపిత్వం తగ్గిస్తుందా లేదా మధునాశిని తగ్గిస్తుందా అని వెంటబడతాడు సరే జెనెటిక్ గా వచ్చిన దానికి మనం చేయగలిగిందేం లేదు ఓవర్ ఈటింగ్ వల్ల వచ్చిన డయాబెటీస్ మనం ఎలా చేయాల్సి ఉంటుందంటే ఒక సింపుల్ నాలెడ్జ్ అండి ఇప్పుడు ఒక ఐటమ్ ఉన్నది నేను నే మొన్న మీకు చెప్పాను ఇంత గులాబ్ జామున్ ఇంత యాపిల్ ఈ గులాబ్ జామున్ తినడం మానేసి యాపిల్ తిన్నాను ఎందుకంటే ఈ గులాబ్ జామున్ లో షుగర్ తప్ప ఇంక ఏమీ లేదు ఆ యాపుల్లో షుగరు అంత షుగరు ఉంది దాంట్లో తక్కువ ఏమీ లేదు బికాస్ సైజు పెద్దది కదా అంత షుగర్ ఉంది బట్ ఫైబర్ ఉంది ఇంకా ఎవే బాగున్నాయి ఆ షుగరు డిస్పర్స్ అయిపోయింది ఈ యాపుల్ అంతా కానీ ఆ షుగర్ శరీరంలోకి రక్తానికి అందదు యాపుల్ అంతా అవ్వాలంటే ఆ ఫైబర్ మొత్తం అంత సో ఫోర్ అవర్స్ పడుతుంది ఆ షుగర్ అందేపటికి గులాబ్ జామున్ హాఫ్ అన్ అవర్ లో మొత్తం అంతా వెళ్లి బ్లడ్ లోనే కూర్చుంటుంది వెళ్ళి మొత్తం షుగర్ అంతా వెళ్ళి ఇమీడియట్ అబ్జార్బ్ అయిపోతుంది షుగర్ కాబట్టి ఇంజన్ రైల్ కార్ ఇంజిన్ రుణం లాభం నడిపల లెవెల్లో కిడ్నీ పనిచేయాల్సి ఉంటుంది ఆ ఇన్సులిన్ కి సంబంధించినవి కాబట్టి ఈ సత్యం తెలుసుకుని గులాబ్ జామున్ పక్కన పెట్టేయడం యాపిల్ తే ఇవన్నీ ఇలాగా జాగ్రత్తగా భోజన పద్ధతిగా చేస్తూ రోజు నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం ప్రాణాయమం ధ్యానం కూడా మొదలెట్టారనుకోండి మీకు ఈ ఓవర్ ఈటింగ్ వల్ల వచ్చే డయాబెటీస్ మిమ్మల్ని స్పృశించడం కూడా స్పృశించరు ఇంకా జెనెటిక్ ఏమైనా ఉంటే దాని దట్ హ్యాస్ టు బి కేర్ఫుల్ హ్యాండిల్ ప్రాబ్లమ్ సాల్వ్ చాలా మందికి సాల్వ్ అయిపోతుంది కాబట్టి జనాలు ఓవర్ఈటింగ్ తగ్గించకూడదు కపిత్ కావాలా జంబు కావాలా అదుగో గణాధిపతి తిన్నట్టయబెటీస్ కోసం తిన్నా దాంట్లో జ్ఞానం ఆయుర్వేద విజ్ఞానం పురాణ విజ్ఞానం అన్ని విజ్ఞానాలు దాంట్లో ఇదంతా కాదు దమము ఇంద్రియ నిగ్రహము శమ దమ ఆది శబ్దం చేత శ్రద్ధ తితిక్ష తితిక్ష అంటే చూసాం కదండి మనం మాత్రస్పర్శాస్త ఉంటే ఇవన్నీ ఆది శబ్దం చేత వస్తాయి ఈ విధంగా మీరు శాస్త్ర ఆచార్య ఉపదేశాన్ని స్వీకరించుకుంటూ ఈ లక్షణాలన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే సంస్కృతం మన మీ మనస్సులో ఉండే రజోగుణ తమో గుణ మాలిన్యాలన్నీ అవతలకి మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటుంది ఆ మనస్సులో ఆత్మ అకర్త అని అంటే అనిపిస్తుంది కలకే కూతారా కరెక్టే మనం మనం చేసేది కాదండి మీ ఈశ్వరుని యొక్క కృపచేత ప్రకృతి ధర్మంగా నడుస్తూ ఉంటాయి ఊరికే మనం చేసే తప్పిస్తే నిజంగా అది కాదు మీరు ఆలోచించి చూడండి అని నేను అన్నాను అనుకోండి కరెక్టే స్వామిజీ మాట్లాడేది రీజనబుల్ గానే ఉంది అనిపిస్తుంది అలా అనిపించిందంటే మీ మనస్సు చాలా స్వచ్ఛంగా ఉందని అర్థం కాబట్టి అటువంటి మనస్సు ఆత్మదర్శనే కరణం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటంలో సాధనమవుతుంది అది కాబట్టి కరణ అగోచరత్వా ఇంద్రియ కాదు మనస్సుకి గోచరం కాదు కాబట్టి అటువంటి ఆత్మజ్ఞానమే లేదని అన్నాడే ఆ మాట తప్పు నువ్వు మనస్సుని అడ్రస్ చేయాలి కానీ జ్ఞానమే లేదని అన్నాము అది తప్పు తర్వాత అనుమానం సాహసమేత కాబట్టి అంటే కాబట్టి అంటే అలాంటి అర్థం ఉంది అంటే ఆత్మదర్శనము అంటే జ్ఞానము ఆత్మ దర్శనం అంటే ఆత్మ వచ్చి చెమక్ చెమక్ కనపడుతుంది కాదు జ్ఞానం అనర్థం దర్శనం అంటే జ్ఞానం ఆ ఆత్మ జ్ఞానము కొరకై ఆగమే సతీ మీరు సతి సప్తమని చెప్పాను సప్తమే విభక్తి రెండు సప్తములు సతీ సప్తమే సో ఆగమే సతీ ఆగమము ఉన్నది ఆగమము అంటే శాస్త్రము కాబట్టి ఆత్మస్వరూపాన్ని బోధించేటువంటి శాస్త్రం ఉన్నది సతి అనుమానం అంటే యుక్తి ఇప్పుడు ఏమన్నా శాస్త్రం చెప్పింది కాబట్టి మీరు ఇలా ముక్కు మూసుకుని చేప మందు మింగినట్టుగా మింగమని కాదుగా అభిప్రాయం ముక్కు మూసుకుంటూ తాగేయమంటారు మిడియాల కషాయం తాగమన్నప్పుడు ముక్కు మూసుకుంటాగే కళ్ళు మూసుకుంటాగేయమంటారు అలా చేసేయమని అలాగే శాస్త్రం ఆత్మాకర్త అని చెప్పింది కాబట్టి అలా శ్వాలో చేసేయమని అభిప్రాయం కాదు అనుమానే చెతీ మీకు యుక్ అనుమానం అంటే యుక్తి మీరు బుద్ధిని ఉపయోగించి ఆలోచించుకునే సామర్థ్యం మీకుంది కదా అది కూడా ఉంది దాన్ని కూడా వినియోగం చేసుకోవాలి శాస్త్రము యొక్క జ్ఞానాన్ని శాస్త్రము యొక్క ఉపదేశాన్ని చక్కగా ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేస్తే జ్ఞానం పూర్తుంది జ్ఞానం నా ఉపపద్యతే ఇది సాహసమేట జ్ఞానము కలుగదు ఎవరికి కూడా కలుగదు అనేటువంటి మాట ఏదైతే విమాంసవచనము కలదో ఇది దుస్సాహసమే దుస్సాహసం తప్ప మరొకటేమీ కాదు అని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 ఒక ద్వైతవాది అయి ఉంటాడు ఆయన సంస్కారాన్ని పెట్టేదో ద్వైతవాదే లేకపోతే ఏదో మొత్తానికి అంటే నేను చెప్పాను చూడండి మీరు ఏమి చదువుకోకుండా అలా శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా శంకరులు విషయాన్ని పాటు చేశారు అనుకుంటా ఇది చాలా దుస్సాహసమైన విషయం సుమా అంత మాట ఆయన అనలాక్కర్లేదా అని అలాగే సందేహించి ఇంకెందుకునో వచ్చేసింది నోట చాలా దుస్సాహసం మీరు అలా అన్నాం అందులో ఎవరైనా మహాత్మలో సన్యాసులు వస్తే వాళ్ళని ఏదైనా సత్కారం చేయాలి లేదా దండం పెట్టాలి అయితే నోరు చూడుకోవాలి కానీ శంకరాచార్యులు చెడగొట్టేశారని అలా చెప్తే మేము శంకరుల్ని ఫాలో అయ్యే వాళ్ళం మేము వాడు సుడువిడు కాబట్టి అది దుస్సాహసము అని నేను అన్నా సో సాహసమేత ఆత్మజ్ఞానం అనేది ఆత్మాకర్త జ్ఞానమే పుట్టదు అనే మాట సాహసం ఇది సాహసం అంటే తగని తప్ప తగని దూకుడుతనము అలాంటి దూడుతనము ఉండడానికి వీళ్ళు దుందుడుకు చర్యలు అంటారే అటువంటి దుందుడుకు మాటలు తమరు మాట్లాడడం తగదు అని అంటున్నాయి సాహసమేత తర్వాత జ్ఞానంట ఉత్పద్యమా తద్విపజ్ఞానం అవశ్యం బాధతేభ్యుపగంతవ్యం అంటే రూమ్ లో చీకటిగా ఉందండి ఎదురు చీకటిగా ఉంది మీరు స్విచ్ వేశారు చీకటి పోలేదు అంటే ఏమంటే స్విచ్ వేశారు బల్బు వెలిగిందా ఆ స్విచ్ వేశాము బల్బు వెలిగింది చీకటి పోలేదు అది ఎలాగండి బల్బు వెలిగింది చీకటి పోలేదంటే అది ఎందుకంటే ఆ రకమైనటువంటి ఒకనొక పరిస్థితి ఉంది కొంతమంది ఏమంటారంటే ఆత్మ ఆ కర్త జన్మ అది వికారములు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 మీరు స్విచ్ వేశారు బల్బు వెలిగింది కానీ చీకటి పోలేదు అంటే ఏమన్నా అర్థం ఉందో దానికి అలాంటిది ఒప్పుకోం మేము అలాంటి వాదాన్ని ఒప్పుకోం ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే శాస్త్రోపదేశం చేసిన ఆచార్యుడు జ్ఞానం పుట్టదు కాబట్టి జ్ఞానం పుట్టే జ్ఞానం కాదు ఇది జ్ఞానం అయితే పుట్టద్దా మరి పోయే చీకటి అయితే మరి దీపం వెలిగేపటికి పోవాలి కదా దీపం వెలిగినా పోలేదంటే ఇంక పోయే చీకటి కాదు అనే అది వాదం నో వై డోంట్ యాక్సెప్ట్ కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఉత్పద్యమానం జ్ఞానం జ్ఞానం పుట్టింది తద్విపరీతం అజ్ఞానం అవశ్యం బాధటే జ్ఞానం పుట్టడం అంటే ఏంటండి జ్ఞానం పుట్టడం అంటే అజ్ఞానము తొలగిపోవుటే అజ్ఞానం ఉంది అంటే అర్థం ఏంటండి జ్ఞానం లేదు అనే ఈ పరస్పర విరుద్ధములైనవి కలిసి ఉండవు పరస్పరం ఇప్పుడు పాజిటివ్ ఛార్జీ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ ఆ రెండు కలిసిపోయి ఒక చోటకు వచ్చాయంటే ఇంకా ఛార్జీ ఉండదు అక్కడ అయిపోతుంది న్యూట్రల్ అయిపోతుంది కాబట్టి జ్ఞానము పుట్టింది అంటే అవసరం కృషి పుట్టడం అజ్ఞానం ఉంది అంటే ఇంకా జ్ఞానం పుట్టలేదు కాబట్టి నువ్వు మేము విన్నా మేం తెలుసుకున్నా ఇంకా అజ్ఞానం అలాగే మిగిలి ఉంది కనుక ఈ జ్ఞానం పుట్టేది కాదు అని చెప్పటానికి తాగాదు అంటే మరి ఏమిటి ఇప్పుడు ఈ పరిస్థితి ఇది అనుభవం ఉంది కదా మీమాంసకుల యొక్క వాదానికేం గాని ఇప్పుడు ఆత్మయందు కర్తృత్వము లేదు అని శాస్త్రం చెప్పిందండి నేను పాఠం చెప్పాను మీరు విన్నారు మీరు విన్న తర్వాత మీకు ఎవరికి ఇష్టం మీ నిజ జీవితంలో ఎలా ఉంది పరిస్థితి ఆత్మయందు కర్తృత్వం భాషిస్తోందా లేదా భాషిస్తోంది అంటే ఏమైంది అక్కడికి పాఠం చెప్పినప్పుడు జ్ఞానం పుట్టింది నిజ జీవితంలో అజ్ఞానం కూడా ఉంది కాబట్టి మేము చక్కగా జ్ఞానాన్ని అజ్ఞానాన్ని రెండు కూడా భద్రం చేసుకుంటూనే ఉన్నాగా అంటే మీరు యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ ఏమిటో మిస్టేక్ ఏమిటో తెలుసునా జ్ఞానం పుట్టలేదు అని అర్థం దాన్ని అదేమిటండి జ్ఞానం పుట్టకపోవడం ఏంటంటే మేము క్లాసుకు మాకు తెలుసు ఆత్మాకర్తని శ్రీకృష్ణుడు చెప్పాడు మీరు చెప్పారు ఇంత పడుకు భాష్యాల వేదో జ్ఞానం పుట్టకపోవడం ఏమిటి తెలుసు కదా అంటే నువ్వు భ్రమపడ్డావు తెలుసునని మీకు జ్ఞానం కలగలేదు ఎందుకు కలగలేదు ఎందుకంటే ఇప్పుడు జ్ఞానమే జ్ఞాన ఉత్పద్యమానం తద్విపరీతం అజ్ఞానం అవశ్యం బాధతే జ్ఞానంతో పుట్టిందంటే జ్ఞాన విరుద్ధమైనటువంటి అజ్ఞానాన్ని తప్పనిసరిగా నివారణ చేసే పుడుతుంది లేకపోతే ఇంకా పుట్టడం ఏమిటి అని మీరు అన్నప్పుడు మరి మా పరిస్థితి ఏమిటి మా డైలమాగ్ మీరు సమాధానం చెప్పండి అంటే చూడండి జ్ఞానం పుట్టలేదని మీరు లిప్ సర్వీస్ పే చేస్తున్నారే కాని జ్ఞానం పుట్టడం మీకు అభీష్టం కాదు యూ డోంట్ వాంట్ ది నాలెడ్జ్ టు హ్యాపీ ఎందుకంటే మనిషి తన అల్పత్వాన్ని తన తన పరి తన అజ్ఞానాన్ని పరిరక్షించుకుంటూ ఉంటాడు దాన్ని విధులు పెట్టాడు హీ డజన్ వాంట్ ది నాలెడ్జ్ హీ వాట్స్ టు హోల్డ్ ఆన్ టు హిజ్నెస్ అండ్ హీస్ ఇగ్నోరెన్స్ ఎందుకంటే మనిషికి ఆ పెట్టినెస్ మీద ఆ ఇగ్నరెన్స్ మీద ఒక రకమైన ప్రేమ డెవలప్ అవుతుంది ఇప్పుడు ఒకతను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 ఈ పనంతా నేనే చేశానని వీడు అనుకుంటూ ఉంటాడు ఈ కుటుంబాన్ని నేనే పోషిస్తున్నానని లేకపోతే సమాజాన్ని నేనే నడిపిస్తున్నానని ఈ గొప్ప కార్యాలను నేనే చేస్తున్నానని ఈ నేనే చేస్తున్నాను నేనే చేస్తున్నాను అనే కర్తృత్వ ధారణలో బ్రతికి బ్రతికి బ్రతికి అది నరనరలా పట్టేసి ఉంటుంది వెంటనే శాస్త్రం వచ్చి ఆత్మ అకర్త అంటే ఆత్మ ఎవరం లేదంటే మేనత్త కొడుక మేనమ అది కాదు ఇది కాదు నువ్వే ఆత్మ అంటే వాడు యూ నేను అకర్తవి ఎస్ నువ్వు అకర్తవి అంటే ఆ జ్ఞానాన్ని ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి ఈ కర్తృత్వ భావన గట్టిగా పట్టేసి ఉండడం మూలంగా అది ఒక అడ్డుగోడలా నిలిచిపోతుంది కాబట్టి జ్ఞానం కలగలేదన్నమాట కాబట్టి జ్ఞానమంటూ పుట్టినట్లయితే తప్పనిసరిగా జ్ఞానము తొలగిపోతుంది నీకింకా కలగలేదని నువ్వు తెలుసుకుని దానికి ఉండే ఆటంకాలు పరిశీలించుకుని ప్రయత్నం చేసుకోవాలి కానీ ఈ ఇలాంటి జ్ఞానము ఎవరికీ పుట్టదు ఆత్మ ఆత్మ అకర్త అనే జ్ఞానము ఎవరికి పొట్టదు మాట చాలా తప్ప ఇలాంటి సమాచారం మీకు సమాజంలో అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది ఇప్పుడు ష్రాడింజర్ అని ఒక సైంటిస్ట్ ఒక ఆయన ఉండేవాడు ఆయనకు ఉపనిషత్తులు అంటే చాలా ప్రీతి చదువుకున్నాడు ఉపనిషత్తుడవే ఫ్రెంచ్ సైంటిస్ట్ ఆయన ఆయన ఒక థీసిస్ రాసి పంపించాడు యూనివర్సిటీలో సబ్మిట్ చేశాడు ప్యారిస్ లో యాభై పేజీలు తీసి పిహెచ్డీ తీసి సబ్మిట్ చేశాడు సబ్మిట్ చేస్తే యూనివర్సిటీ వాళ్ళు ఒక ఇద్దరు ఎగ్జామినర్స్ కి పంపించారు దాంట్లో ఒక ఎగ్జామినర్ ఇదేమీ సందర్భంగా లేదని వెనక్కి తోసేసాడు ఇంకో ఎగ్జామినర్ పాజిటివ్ గా రాశారు దీనికి పిహెచ్డీ ఇవ్వచ్చా అప్పుడు వీళ్ళు యూనివర్సిటీ వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకేం తెలుసు వాళ్ళు ఏం చేశారంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ రాశాడు కనుక దీన్ని ఏం చేయాలి థర్డ్ ఎగ్జామినర్కి రిఫర్ చేయండి అన్నారు అలా చేస్తారు ఇద్దరు నెగిటివ్ రాస్తే రిజెక్ట్ చేసిండేవారు థర్డ్ ఎగ్జామినర్ ఎవడు అంటే అప్పట్లో ఆయన స్టేన్ కొంచెం ఫేమస్ అయ్యారు అప్పుడప్పుడే ఫేమస్ అవుతాం ఆయన కోసం ఆయన చదివి ఆయన ఏమన్నా రాశాడు అంటే దిస్ ఈస్థింగ్ వెరీ రెవల్యూషనరీ పిహెచ్డి యూ గివ్ హిమ్ ఇమీడియట్లీ దట్ ఈస్ నో మోర్ ఎన్ ఇష్యూ వాట్ హీ మొత్తం ఫిజిక్స్ సైంటిస్టులందరూ కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం ఇదేదో నోబల్ ప్రైజ్గా మాటలా ఉంది తప్పిస్తే సామాన్యమైన మాట కాదు చాలా రెవల్యూషన్ ఉంది వెరీ ఎక్స్ట్రీమ్లీ కాంట్రవర్షియల్ ఎక్స్ట్రీమ్లీ ఐకోనోక్లాస్టిక్ పాత్ బ్రేకింగ్ కైండ్ ఆఫ్ ఫైండింగ్ ఇట్ ఈస్ పిహెచ్డీ మీరు వెంటనే ఆయనకి ఇచ్చేసేయండి కానీ మిగతా సైంటిస్టులందరూ కూడా ఇక్కడ చెప్పాల్సిన మాట ఈ మాట పంతొమ్మిదిలోనూ ఎప్పుడో అంటే ఆయన పిహెచ్ ఇచ్చారు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అదే డిస్కవరీ ఈ పదార్థాలకి వేవ్ నేచర్ మ్యాటర్స్ విన్ ఎనర్జీని ఈక్వ బ్యాలెన్స్ అనే ప్రిన్సిపల్ కూడా ఉండాలి కాదు దానికి వేవ్ నేచర్ ఉందంట సో ఈ విధంగా ఒక రివల్యూషనరీ కాన్సెప్ట్ని అంగీకరించడానికి మన సొప్పదు ఎందుకంటే ఏదో కన్వెన్షనల్ గా ఏవో కొన్ని భావజాలానికి అలవాటు పడి ఉంటామో దాన్ని బ్రేక్ చేసేయటానికి మనసు ఒప్పదు అంచేతను ఆ జ్ఞానం పుట్టదు అలాగే మనం కూడా జీవితంలో నేను కర్తని భోక్తని ఏదో ఈ పని చేసుకుని ఫలాన్ని పొందాను ఎందుకంటే ఈ పెద్ద పని చేస్తే ఆ ఫలాన్ని పొందుతాను ఈ పుణ్యం చేసుకుంటే స్వర్గాన్ని పొందుతాను యావద్ హేతు ఫలావేశేతు ఫలోదయ అని గౌరపాధికారికులు అంటారు వీడికి హేతు ఫల ఆవేశం ఉందన్నారు ఆవేశం అంటే ఇన్ఫాచ్యువేషన్ అనేది చూడండి బాగా వంట పట్టేసి భూతావేశం దేయం పట్టింది అంటారు చూడండి అలాగే హేతుఫలముల యొక్క హేతుఫలాలు వీడిని పట్టేసి ఉన్నాయి హేతువు ఫలం నేను కర్తను నాకు ఈ ఫలం వస్తుంది కానీ ఈ కర్తృత్వ భోక్తృత్వ ఆవేశంలో వీడున్నంత కాలము వీడు కర్తృత్వ భోక్తృత్వ రూపమైన సంసారాన్ని నిర్మాణం చేస్తాడే కానీ హేతు ఫలోదయ అంతేగాని హేతుఫలములకు అతీతమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం వీడి వల్ల వధువు అని అంటారు కాబట్టి జాగ్రత్తగా తన స్వరూపాన్ని పరిశీలించుకుని ఆత్మయందు అకర్తృత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి దానికి ఆటంకంగా ఉండేటువంటి భావజాలాన్ని తిరస్కరించుకుంటూ పోతే వాడు జ్ఞానాన్ని పొందుతాడు గాని ముందు ఊరికి ముందే ఈ జ్ఞానం పుట్టే జ్ఞానం కాదు ఇది అని నిరాకరించటము తగదు తర్వాత తర్శితం హంత అహం హతహ అస్మి ఇది సరే అయితే ఆ అకర్త అవికారి అవినాశి అని మీరు చెప్పిన అజాయత ఈ జ్ఞానము నశింపజేసే అజ్ఞానం ఏమిటో చెప్పండి అసలు ఆ అజ్ఞానం ఏమిటో చూద్దాం అది పోతు పోవాలన్నారు కదా అది ఉందో పోయిందో మేము చూసుకోవాలంటే అజ్ఞానం ఏమిటో చెప్తే ఉందో లేదో చూస్తుంటాం కదా అది చెప్పండి అంటే ఓకే తథాచే సత్య అజ్ఞానం దర్శితం కొత్తగా చెప్పడం ఏమిటి చెప్పిందే అజ్ఞానం ఇలా ఉంటుంది చెప్పడం అయింది ఏమిటా అజ్ఞానం శ్రీకృష్ణుని వచనలోనే చెప్తారు అంతకంటే యాడ్ చేయలేదే శ్రీకృష్ణుడు అజ్ఞానాన్ని చూపించాడు ఇంకో ఇదిరా వభో అజ్ఞానం అని చెప్పాడు వీళ్ళిద్దరూ కూడా అజ్ఞానులే ఉభవుతావు నవీ ఇద్దరు అజ్ఞానులే నేను కర్మని చేకున్నవాడు అజ్ఞానే నా కర్మ చేయబడినది అంటే కర్మఫలాన్ని నేను పొందాను నా మీద కర్మ చేయబడ్డం అంటే ఏంటంటే కర్మఫలాన్ని నేను పొందాను అని నేను కొట్టేను అంటే కొట్టడం అనే కర్మలో కర్తని నేనైనాను వాడు నన్ను కొట్టాడు అంటే ఇప్పుడేమిటి కొట్టుట అనే క్రియలో నేను కర్మనైనా కాబట్టి నేను కొట్టేను అన్నవాడే అజ్ఞానే నేను కొట్టబడ్డాను అన్నవాడు అజ్ఞానే అహం హంత అన్నవాడు అజ్ఞానే అహం హతహాస్మి అన్నవాడు అజ్ఞానం అది ఇది అజ్ఞానం ఇది అజ్ఞానంలో అనిపిస్తుందా జ్ఞానంలో అనిపిస్తుందా మీకు జ్ఞానం అని విజయోదు ఎందుకంటే కరెక్ట్ రివర్స్ ఉంటుంది ఇప్పుడు ఇది ఎలాగంటే సూర్యుడు ఉదయించే అస్తం ఇస్తున్నాడు సూర్యులకు ఉదయాస్తమయములు లేవు ఇది పరిస్థితి పంచాంగకర్త దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఏమంటే దీంట్లో జ్ఞానమేదే అజ్ఞానమేదే చెప్పమని అడిగారు ఈ రెండు వాక్యాలు లేకుండా పెట్టి ఆయన ఏం చెప్తాడంటే సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు లిస్టు నా దగ్గర ఉంది కాబట్టి సూర్యుడికి ఉదయాస్తమయా లేవు అనేది అజ్ఞానము ఫలాడు ఉదయించి ఫలాలప్పుడు అస్తమించాడు అన్నది జ్ఞానం అని చెప్తాడు అలాగే చెప్తాడు కదా అలా చెప్పారు నేను అడిగాను నేను అనుభవం తోటి ఆయన అలాగే చెప్తాడు నేనన్నాను సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవండి అని మాట వరుసగా అన్నా ఏదో ఉపన్యాసం చెప్తావు ఏమిటండి ఈయన సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండమంటాడు మరి ఈ పంచాంగం ఏమిటి క్యాలెండర్లు ఏమిటి ఇదంతా ఏమిటండి అని అంటే నేను ఏమైనా మీరు మీకు నేను దాసోహం మీరు ఇంకా దాని గురించి చింత చేయొద్దని చెప్పాను కాబట్టి ఆయన దృష్టిలో సూర్యుడికి ఉదయాస్తమయలు రేవు అజ్ఞానము సూర్యుడు ఉదయించి అస్తమించను ఉదయించడం ఫైవ్ ఫార్టీ నైన్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 ఫలానా వాడు కొట్టాడు నేను కొట్టబడ్డాను ఇది జ్ఞానం ఆత్మ ఎందు కర్త ఆత్మ కర్త కాదు భోక్తా కాదు ఇది అజ్ఞానం ఇది లోక దృష్టి ఇప్పుడు ఒకడింకొకడు కొట్టాడండి అదిగో వాడు నన్ను కొట్టాడు వీడు గెంతులు వేస్తున్నాడు మళ్ళీ కొడతాడు అని వీడు గెంతులు వేస్తున్నాడు ఇది పరిస్థితి అక్కడికి ఓ మహాత్ముడు వెళ్లాడు ఆయన అడిగారు ఏమిటండి ఇదని ఆ మీడు కొట్టింది లేదు వాడు కొట్టబడ్డది లేదు అని అన్నాడు నా యోగతే అదే పరిస్థితి శ్రీకృష్ణుడు అలాగే మాట్లాడుతున్నాడు యుద్ధ రంగంలో నిలబడి మరీ మాట్లాడుతున్నాడు గుండెలు తీసిన బంటు సో కాబట్టి దీంట్లో జ్ఞానము అజ్ఞానము ఏదో మీరే కేటగిరీ వేసుకోండి అంటే కాబట్టి ఏమంటున్నారంటే నేను కొట్టాను అని ఎవడనుకుంటాడో నేను కొట్టబడ్డాను అని ఎవడనుకుంటాడో వీళ్ళిద్దరూ అజ్ఞానులే అజ్ఞానం అలాగే ఉంటుంది ఉభౌత విజానీత ఆత్మన హననక్రియా కర్తృత్వం కర్మత్వం హేతుకర్తృత్వ అజ్ఞానకృతం దర్శితం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 అక్కడ కూడా ఆత్మస్వరూపమునందు హేతుకర్తృత్వాన్ని వాడు భావన చేశాడు అది కూడా అజ్ఞానకృతం హేతుకర్తృత్వం ఆ క్రియ నా చేయబడింది ఆ క్రియ ఫలం వచ్చి నానే అది ఇంకొకటి ఉంటున్నాడు వాడు ఆ క్రియలో ఆత్మ కర్మాన్ని స్వీకరిస్తున్నాడు ఆత్మన కర్మత్వం ఇది కూడా అజ్ఞానకృతం అంటే ఏమిటి ఒకడు చేశాడు ఇంకొకడు చేయించాడు మూడోవాడు చేయబడ్డాడు ఈ ముగ్గురూ కూడా ఆత్మస్వరూప పరిజ్ఞానం లేకుండా కేవలము దేహేంద్రియ సంఘాతము నుందే ఆత్మభావం కలిగి అవివేకంతో అజ్ఞానంతో ఉన్నప్పుడు వీడు చేసిన భావిస్తాడు వాడు నేను చేయించానని భావిస్తాడు వీడు నేను చేయబడ్డాను అని భావిస్తాడు ఈ మూడు భావనలు కూడా అజ్ఞాన కల్పితము ఈ సంగతి తెలిసినటువంటి మహాత్మును ఎందు ఏ రకమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వ భావనయే ఉండదు ఇట్ ఈజ్ ఆల్ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ నథింగ్ మోర్ దెన్ దాట్ సో ఇప్పుడు సినిమా తెర మీద హీరో విలన్ కొట్టేడు అయితే విలన్ హీరోను కొట్టాడు అక్కడ కొట్టింది ఎవరు కొట్టబడ్డది ఎవరు నాయం ఎందుకంటే ఇప్పుడు వీడు వీడిని కొట్టాడు అన్నారు అనుకోండి కొట్టడము క్రియకి మూలంలో ఉండేది ప్రాణశక్తి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 మీరు తరంగాలు వేరు ఈ తరంగం వేరు ఆ తరంగం వేరు వీటి రెండు కూడా సముద్రం కంటే భిన్నంగా ఉన్నాయి అని ముందు ఒక ప్రెమిస్ ఫిక్స్ చేసుకున్నాక అప్పుడు ఈ తరంగము ఆ తరంగము ఢీకున్నది అని సపోజ్ తరంగాలు ఏమీ లేదు ఉన్నదంతా జలమే అని మీరు నిర్ధారణ చేసుకుంటే ఎవళ్ళు ఎవళ్ళని ఢీకున్నారు ఎవళ్ళు ఎవళ్ళని కొట్టారు మాయం కాబట్టి అజ్ఞానం అనేది ఆత్మ ఎందు కర్తృత్వ భోక్తృత్వ పాలన రూపంగా ఉంటుంది ఆత్మకర్తృత్వ భక్తులత్వములకు అతీతముగా కేవలము సాక్షి రూపంగా ఉంటుంది అందరి జ్ఞానము ఈ జ్ఞానం కలిగితే ఆ జ్ఞానం ఉండదు ఆ జ్ఞానం ఉంది అంటే ఇంకా ఈ జ్ఞానం కలగలేదు శాసనసంది పవిత్రమైన అంతఃకరణ కల జ్ఞానం కలుగుతోంది ఇటువంటి స్థితిలో మేము కర్మలు చేస్తున్నాం కాబట్టి అటువంటి జ్ఞానం ఉండదు అని మాట్లాడటము అది దుస్సాహసం తప్ప మరి ఒకటి కాదు పౌర్ణమి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి శ్రీదృప్షో నమీ ఓం దత్సత శ్రీకృష్ణానమస్